నూట ముప్పై ఏడవ సంకీర్తన వెలుపల మరవక లోపల లేదు వెలుపల కలగిన లోపల మరచూ చలముననిదియే గడియ గడియకును సాధించిన సుఖమటుతో తోతు వెలుపలి వెలుగే చూడగా లోపలి వెడ చీకటి కానని ఎట్లు అలరి ప్రపంచ జ్ఞానికి తనలో ఆత్మజ్ఞానము కనరాదు పలుమరు చీకటి చూడగ చూడగా బయలే వెలుగై తోచిన ఎట్లూ అలయక తన లోతూపు చూచినను అంతరంగమున హరికనును జాగరమే కడు చేయగ చేయగా సతతము నిదుర రానట్లు చేగల ఇంద్రియములలో తిరిగిన చిత్తవికారములయపడదు ఈ గ నిద్దుర పోగా ఇలలో శుద్ధులు ఎరగని ఎట్లు యోగపుటే కాంతంబును తన మొనసొగి మరవ మరవగ హరికను దేహపుట ఆకాశపు నిట్టూర్పులు బహిరపు బయట నడగిన ఎట్లు ఆహ జీవుని జనన మరణములు అందే పొడముచు నందడగ उहल श्री वेंकटपति वायु कग आकाशमूत्र आह प्राणापा वायु वायुवुलु हरकट आतमीटे हर कट